కీర్తన మూడు వందల నలభై నాలుగు ఎంత వెర్రి కొండ తవ్వి ఎలుక పట్టెద నేను పంతపు శ్రీహరి నా భ్రమవాపవే పడని పాట్ల పెక్కు పనుల తిరుగుటెల్లా కుడిచే పట్టెడు కూటి కొరకింతేగా కడదాకా తెలులతో పాపురుము సేయుటెల్లా వడలు మరతియుండే ఒక్క నిమిషానక ధనమైన గృహములు కట్టుకొనటెల్లాను తనువు మోతేయంతటికేగా తనివోని మతిలోని తలపోతలెల్లాను ఎనసిన బతుకుతానిటుటకేకా ఇంతలోని పనియని ఎరగని చేతలెల్లా దంతకూటముల ఈ సంసారానక చెంతల శ్రీవెంకటేశరి నీకే శరణంటే ఇంతకమున్నిట నేరం ఏమనేవోగా